ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి ఎంతో వందాలిసయ ఇక్కడ చిన్న కాలం అంతా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారనైనా బాబా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం దేవా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలుగు నాక అలవీయ ప్రభావ ఇక మధ్య కన్న సంబంధిమా మీరు మాతో మాట్లాడడం మా జీవితాలు సరి చేయండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులు నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించానైనా గొప్ప దేవా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభ మీకు పరిశుద్ధం నడిపించండి మీకు ఆత్మ చేతంలో మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ఈ దీనివంతా మీరే మాకు సహాయకులు మనం నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ పాట పాడు దీప సిస్టర్ ఎన్ని పాడుతుంది పాదండి దేవాపరి నీ ప్రేమా నీ క్షమా ఎంతో గొప్పది ీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది ఆరాధితును హృదయాంతరంగములో స్థుతించేదను నీ పాద సన్నిధిలో ఆరాధించేదను హృదయాంతరంగములు స్థుతించేదను నీ పాద సన్నిధిలో నీనే కదా devaduv nee ve kada devaduv devan yesu devan yes, devan yesu devan yes, devan yesu devan yes, devan yesu devan yes, devan Deva, yes, Deva. Deva, na devan పరి నీ ప్రేమా నీ క్షమా ఎంతో గొప్పది పాపము నుండి విడిపించినావు పరిశుద్ధిని చేసి ప్రేమించినావు పాపము నుండి విడిపించినావు పరిశుద్ధిని చేసి ప్రేమించినావు Nee ve kadam devadam Nee ve kadam demdam Deivam Yesu Deivam Deivam Yesu Deivam Deivam Yesu Deivam Deivam Yesu Deivam దేవా నా దేవా నీవే నా కాపరి నీ ప్రేమా నీ క్షమా ఎంతో గొప్పది పరిశుద్ధాత్మను నాలో నింపావు మరటి దేహమును మహిమత నింపావు పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో నింపావు నీవే కదా దేవుడవు నీవే కదా దేవుడవు దేవాదేవం దేవా కేసుదేవా దేవా కేసు దేవ దేవా దేవా దేవా నా దేవా నీవే నా కాపరి నీ ప్రేమా నీ క్షమా ఎంతో గొప్పది హలో లుయా మనశాంతి అయితే నేను రిజర్ నమ్ముతున్నాను కానీ నాకు వచ్చింది అంతకుముందు అయితే వేదన బాధన ఎన్నో ఎరుకులు ఎన్నో ఇబ్బందులు చాలా ఉండే కానీ అవన్నీ తొలగిపోయినాయి అనమాట అవన్నీ తొలగిపోయినాయి తర్వాత నేను సంతోషం తర్వాత మా ఆయన ఏం చేసిందో ఇంకా వద్దు దేవుని ఇంకా పూజలు చేయని బాగా టార్చర్ పెడుతుండే ఫ్రైడే వస్తే చాలు నాకైతే ఇట్లా గొంతు పట్టుకొని బెడ్ మీద ఇట్లా పిసికి పిసికి కొడుతుండే ఇలాంటి ఎందుకు ఉండడమో సచ్చిపోతే బాగుండని బాగా కొడుతుండే కానీ నేను మాత్రం ఒకటే తీర్మానం చేసుకున్నా సచ్చిన ఏసే అని బతికినా ఏసేని అని తీర్మానం చేసుకొని ఈ క్షణం వరకు నేను జీవిస్తున్నా కాబట్టి దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఇంకోటి మనం దేవుడు వాక్యం కదా మరణం వరకు మన జయించిన వాడు ఇంకా పర్లోకంలో మనకు స్థానం ఉంటదని దేవుడు చెప్పిన ప్రకటనలో కాబట్టి మనకి ఎన్ని కష్టం ఎన్ని బాధ ఎన్ని రూపాయలు వచ్చినా మనం దేవుని మాత్రం పట్టుకొని మనము జీవిస్తాం ఎందుకంటే ఆ రుచి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం గట్టిగా మనం దేవుని విశ్వాసం పెట్టి మనం ప్రార్థన చేస్తాం ఇంకోటి ఇతరుల కష్టాలు ఏమన్నా మనకు తెలిసిన ఏదైనా తెలిసిన బాధలు తెలిసినా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఏసే రత్నంలో విజయం ఏసే నామంలో విజయం అనమాట కాబట్టి అంతిమ దినాల్లో ఉన్నాం మన బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసం మనము ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఈ లోక పాపంలో మనము జీవిస్తున్నారు అందరూ కాబట్టి వాళ్ళ బంధకట్లు తీవాలి అందరూ దేవుని నమ్ముకోవాలి సర్వసత్యంలో ఉండాలని ప్రతి బిట కోసం మనం ప్రార్థన చేస్తాం కొందరైతే సేవ చేయలేరు బయటికి వెళ్ళి కానీ ఇంట్లో కూర్చొని లోకల కోసం ప్రజల కోసం ప్రార్థన చేసి అది కూడా ప్రేదికొస్తే అనమాట అది కూడా సేవనే దేవుడు ఎన్నో కార్యాలు ప్రతి బిట జీవితాన్న చేశాడనమాట కాబట్టి మా నా జీవితంలో మాత్రం దేవుని వాక్యం అయితే నేను ప్రార్థన చేసినా దేవుడు ఎన్నో కార్యలు చేసింది అట్లానే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా దేవుడు కార్యలు చేశాడు ఇంకా ప్రశిద్ధమైన వేసే వాక్యం ప్రతిరోజు మనము నివ్వేసుకోవాల యహో నాకు కాపీ నాకు లేమి కలగదు అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో బతుకు దినములన్నీ మనకి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా మనం సంతోషంగా సమాధానంగా సుఖంగా జీవిస్తున్నాం కదా కరోనా మూమెంట్ లో ఎంతో మంది చనిపోయి ఏమైతే తెలియకుండానే సేవ చేసినాం వచ్చినాం ప్రార్థన చేసినాం కానీ దేవుని స్థుతిస్తుంటూ ఆరలిస్తూ ప్రార్థిస్తూ నిద్రపోతుంటూ పోయేసి వచ్చినాక తెలుస్తుంది వాళ్ళకి కరోనా ఉండేదంటాను అయ్యే సై నాకైతే తెలియదు నేనైతే ప్రార్థన చేసి వచ్చినాం ప్రభు అని ప్రతి ప్రతిరోజు దేవుని సుఖిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తుండేమనమాట కానీ ఎవరికి మాకు కరోనా రాలేదు ఇంకోటి దేవుని యొక్క కాపుదల మాకు పెట్టిండు అనమాట అదేవిధంగా ప్రతి బిడ్డ సేవకులు కూడా ఎంతోమంది దేవుడు కాపుదల పెట్టిండు ఎంతోమంది కొందరైతే సిక్కుండి చనిపోయారు కొందరేమో సేవ చేసిన బిడ్డలు సీరియస్ గుండి కొందరు చనిపోయారు కానీ మనం కొందరమైతే సజీవ లెక్కలు దేవుడు పెట్టింది దేవునికి ఎంతో వందనాలు కృతనాశితులు అనమాట కాబట్టి జీవిత కాలమంతా, అంతా మనం దేవునికి సమర్పించి దేవుల్లోనే జీవించాల ఇంకోటి నశిస్తున్న జనం కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట దేవుని ఇచ్చిన వాక్యం ప్రార్థన చేయండి కృతజ్ఞత స్తో హరిజ పారిశుద్ధి సర్వశక్తివంతుల సర్వాధికారులు ప్రభు వేలాది దూతలతో కూడిన మహోనతులమైన గొప్ప దేవ నీకే స్తోత్రం నీకే వదనాలు తండ్రి దేవాయ ప్రభావ నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు ప్రతిధి కూడా ప్రభా హృదయంలో దాచిపెట్టుకోమంటున్నారు ప్రభా దేవాయ ప్రభావ ప్రభా వారుదల పలకల రాసుకొని ఉండాలి ప్రభా కంఠభూషణంగా మేము ధరించుకోవాలి ప్రభా అనేకులకు మేము సత్తని ప్రకటింపచ్చాలి ప్రభా దేవా ఆజ్ఞ మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా ప్రతిదీ ప్రాక్టీస్యాలి ప్రభావ కూడా వదలడానికి ప్రభా దేవా ప్రభా నువ్వు ఇచ్చిన మాటలు ఎంతో జీవమైనది ప్రభ దేవాయ ప్రభుత్వం ఉంటుందని సెలవు ఇచ్చిన దేవుడు ప్రభ దేవాయ ప్రభ మరే రేపు తోడయింది ప్రభా ఎన్ని విధాలుగా ప్రభ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మా వృద్ధ మీరు బలపరుస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నిక లేక నేను వందల ప్రభా కృతజ్ఞత స్థుతులు స్థూత హలడి రజ పరలోక జ్ఞానం మాకు దయచేయండి ఎవ్రీడే ప్రభా అనేకులకు సత్యాన్ని ప్రకటింపచ్చాల ప్రభా దేవాయసు ప్రభావం బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది ప్రభా మరి అన్ని కలిపి ఒకటే మంది కావాలని కలివిచ్చిన దిగురు ప్రభా కాబట్టి ప్రతి వారి ప్రార్థించాలి ప్రభా భారంగా మేము ప్రార్థించాల దేవాయ నశించిపోయే ఆత్మల కోసం ప్రభావ భారంగా ప్రార్థించే వారి ఉండాలి ప్రభా దేవాయప్రభా ప్రతి రక్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి ఏ ఆత్మ నశించిపోయాలా ప్రభా ప్రతి ఆత్మ దృష్టి నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తాం ప్రభా తి దేశం మధ్యలో ప్రభా శాంతి సమాధానం ఐక్యత ఇచ్చేయండి ప్రభా దేవాడ ప్రభా ప్రతి బిరం సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా ఏ ప్రభా అదే రీతిగా ప్రభా స్కిన్ ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా వారిని తాకిం స్పష్టపరిచి ప్రభావారి కనికరించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స ప్రభాని యొక్క ప్రేమ జాలి కనికరం నీకే ఉన్నారు తండ్రి దేవ ప్రతి బిడ్డని ప్రభావించభా దేవా ప్రతి బిడ్డని ఆత్మని మీరు రక్షించండి కాపాడండి ప్రభావం కాబట్టి ప్రభా ఇవన్నీ జరుగుతాయని ముందే హెచ్చరించినావు ప్రభా ముందే తెలియజేసినావు ప్రభా కాబట్టి ప్రభా మేము ఎక్కడ కూడా మోసపోవద్దు ప్రభా కాబట్టి ప్రభా పాములంత్రేళ్ళునంతకుట ప్రభా శతులు బలం అంతటి మీద అధికారం అనుగురించి ఉన్నానని తెలివిచ్చిన దేవుడు ప్రభా దేవాయ ప్రభా మన యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చు మరి ప్రార్థిస్తుంది మరి మీ యొక్క పని అయిపోవాలండి దేవాయ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశించత నింపండి ప్రభా ప్రతి బిడ సేవ ప్రభా ప్రభ దేవాయ ప్రభ వలంతులు రెడ్డింపు చేసుకోవాలా ప్రభా దేవాయి ప్రభా వారిని దీవించండి యొక్క కృపలు బదుటపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడన్ కూడా ప్రభా దీవించండి ఆశించతనింపండి ప్రభా ప్రతి బిడని యొక్క రాకరికి సిద్ధపరచుకోమని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చేయండి సిస్టర్ అన్న వాళ్ళు స్తోత్రం ప్రభావ పరిశానివ్వం తల్లి ఒక పద్దెనిమిది వందల ఏడో ప్రభా సాలో మూడు అది వందల తల్లి ఫస్ట్ నుంచి మాట్లాడిన మాటలకి వెళ్ళాలి అవును తల్లి ఈ యొక్క నా తల్లి మాటలని అర్థం చేసుకోమంటున్నావు ప్రభా కంట భోజనగా ధరించుకోమంటున్నావు ప్రభావ మీ వాక్యం ధ్యానించినప్పుడు ప్రభావ తన్ని దీర్ఘాలు శాంతి సమాధానం ఎదుర్తుందనో ప్రభ అవును తండ్రి మీలోనే ఉంది ప్రభావ తన్ని ఎంతో మంది బిడ్డడు ప్రభు శాంతి సమాధానాలకి లోకంలో జీవిస్తున్నారు ప్రభావ వాళ్ళకి ప్రతి ఒక్క శాంతి సమాధానం మీద దచ్చే నా తని ప్రతి ఒక్క హృదయం ప్రభావ మిమ్మల్ని గుర్తి కృపణ దేదేవా ప్రతి ఒక్క బిడ్డకు మార్మ శిక్షణ దయచే నా తని సేవకులు నడిపించుదేవా మీరు సాయం దై చే నా తని తన నామల ప్రభా అద్భుతకారుడు ప్రభా ఆశ్చర్యకరుడు నా తల్లి తన జీవం గల దేడు నా తని యొక్క తన్ని రక్తంలో ప్రభా ప్రతి ఒక్క కడగబడాలన్న తని మీరు సాయం దైచే జీవగల నా తని అంతిమ దినాల్లో ఉన్నాం ప్రభా ప్రతి మొక్కలు మీ సార్ ప్రతి నాలుగు మీ నామాలు స్థితించాలన్న తల్లి అన్ని చిన్న మీ వీళ్ళకి రావాలా మీరు సాయం దైచే నా తని తన నామాల ప్రభా ముఖ్యంగా ప్రభావి సమాధాన కర్తని ప్రభావ ప్రతి ఒక్క విడుకు నామల ప్రభావి నెరవేర్చిన ప్రభావ ప్రతి ఒక్క విడుక్ శక్తి బలం తెలిసి నా తను జీవం గల తేడు నా దాన్ని తన నామల ప్రభావ ఏ మీరు కార్యం జరిపించు జీవం గల దేవుడు ప్రతి ఒక్క బిడ్డ వేసుకోవడం దయచండి ప్రతి ఒక్క బిడ్డకు అందబడెక్కుండా దచ్చే దేవాడు ఎంతమంది బిడ్డలు అందరిలో కూతుడిన ప్రతి ఒక్క బిడ్డను దిగించి ఆశించి దేవా వాళ్ళక్కర్లు దిగి వాళ్ళక్కర్లు కావాల్సిన అక్కర్లు మమ్మల్ని తీర్చిన తని మీ యొక్క పరిశుభ్రత ప్రతి ఒక్క బిడ్డ పైన కుమరించి దేవా సేవలో బలంగా శిక్షు తని దూర దూర ప్రాంతం సేవ చేస్తున్నప్పుడు మీ హసం బలకి తోడేయించండి దేవతలకు అంతర మీరు పెట్టండి దేవాత ఫలింపు సేవ ఫలింపు దచ్చే దేవా ప్రతి ఒక్క బిడ్డకు తని జీవ గల దేడు ప్రభా డబ్బు అనుగ్రించు దేవా తని వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అక్కలు మీరు మా ఇంట్లో తీర్చున్నా తని జీవము గల దీడున్న తని అనారోగ్యులు ప్రభావ ఎంతమంది అయితే లోకంలో ఉన్నారో ప్రభ రకరకాల రోగాలతో పీడింపబడుతున్న బిడ్డలు మీరు ముట్టండి తాకని ప్రభ వాళ్ళ సంపూర్ణ స్వస్థత తని గాయల స్వస్థత ప్రభా ఇచ్చిన బిడ్డలు ముట్టడి తాకని ప్రభ సీరియస్ పేషెంట్లు ముట్టడి తాకని ప్రభ సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం తని జీవు గల ప్రభా అన్నదను ఆదుకోలేదేవా వృద్ధులను ఆదుకోనా తని తన నామలో ప్రభా మీరు కార్యం జరిపించు ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దచ్చే నా తని జిం గల దేడు నా తల్లి తన నామలో వస్తుందంట ప్రభా కరువు కాలంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నా తల్లి మేము అని తని జివం గల దేడో ప్రభా వస్తుందంట ప్రభా అది సాయం దచే బిడ్డ కంట కూడా సాయం ది తన నామలో ప్రభా చర్మ వ్యాధి లాంటి అది రాకుండా మీరు సాయం దయచే ఎన్నైతేన తని లోకంలో ప్రభా సైతాన్ గడున తని రకరకాల తని శోధిస్తున్నాడు శోధించే సైతాన్ని ఏసుకృష్ణ పతలన్న ప్రతి ఒక్క వీడున తని సైతాన్ శ్రచ్చ విడదల పొందాలా మీరు సాయం దయచేసి వంగల అద్భుత ఆశ్చర్యకాల మీద ప్రతి విధుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ అమలత్నం తండ్రి అమెన్ అమెన్ जीम, जीम, जीम, जीम, Lord, Lord, ం సం విజయంక్రే నాశనం తన్ీ కార్యం నిరంతరం జయం జన్్రి ఆమెన్